కీర్తన నూట ఎనిమిది అయ్యో సదా మత్తుడను హరిని దాసులు నన్ను ఇయ్యనే దయచూచిం ఇడే చిరిగాకం తెగక కన్నులు మూసి దేహము మరచేవాడ నిగిడి దేవుడవని నిన్నెరిగేనా తగ బసిడిచూచినే ధర్మము మరచేవాడం జగతి విజ్ఞానము సరవిరిగేనా వలచిం సతులనేటి వలడబడేటి వాడం మలసి తప్పించుకనీ మాయ దాటేనా వెలయ నన్నీ జదివిం వివేకమొల్లనివాడం సలివాసి నీభక్తిజవిగుణేనా మించు సంసారము జొచ్చిం మీదు తెలియనివాడన్ అంశ నైవంతరని ముఖ్యేన యకం శ్రీవేంకటేష ఇటు నన్ను నేలితివీం మంచిదాయనికం ఇది మానభూయ్యేనా